ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ జీవం గల ఈ సయాన్ని ఎంతో మందాలు తండ్రి నా దేవ నా ప్రభా ఈ గడిచిన కాలం అంతా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకులు నిలబెట్టిన ప్రభావ దీవారాతులు మమ్మల్ని కాచి కాపాడినైనా ఇక నూతన దినం మీరు మాకు అనుగ్రహించినారు దీనివంతా మీరు మాకు సహాయ కలిగినారు ప్రభా అడుగడుగున ప్రభా మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రహించిన అయినా మీ కృప వెంబడి కృపను అనుగ్రించినారు ప్రతి దశలో ప్రభా అయినా మీరు మాకు సమాధానం అనుగరించిన ఆదరణ అనుగ్రహించిన అయినా పర్షదాత్మ దేవ ఈసయ మా హృదయంలో ఉండి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్న విధానం బట్టి ఎంతో వందాలు ప్రభావ నా తండ్రి నీకు ఎంతో స్థుతులు స్తోతాలు అర్పించుకుంటున్నాయినాతి కళా సమయం మరోసారి ప్రభావ మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని మీ ప్రియులందరితో కలిసి నేను శృతించి గనపరచలాగినా మీ స్వరమే వినలాగనిచ్చిన ధన్యతను బట్టి నీకు ఎంతో వందాలి ప్రభావ నా దేవ నా నీకే కృతజ్ఞత అస్థుతులు చెల్లిస్తున్నాం నైనా సమస్త ఘనత మహిమ నీకే అర్పించుకున్న నానా బిడ్డ త్వరగా నడిపించండి ప్రభా ప్రతి ఆటంకాలు కొట్టివేయండి ఈ ఆరుదనంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి ప్రోభ పాడల ధర మైంపొందని వాకిందని మాట్లాడి మీ నూతనమైన పరిషుదాత్మాభిషేకం కనిగ్రహించి ఈ నామాన్ని మేమే తెచ్చుకోమని ఏసు క్రీస్తు పరిషుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ స్థిరమైనవి నీ ఆలోచనలు నా ఏ సయ్యా ఘనమైన కార్యములు నా ఎడలా స్థిరమైన వి ఆలోచనలు నా ఏ కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్థుతులర్పించదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్థుతులర్పించదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నా ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన ధరిచేరణీయక పదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైనా ధరిచేరని ఆ పదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించిదివి ఈ స్థుతి మహిమలు నీకే చెల్లించదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా ఏస్తయ్యా ఘనమైనవి నీ కార్యములు ఎడల స్థిరమైన వి ఆలోచనలు నా ఏ నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకు ఆధారమునీవే నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకు ఆధారము నీవే నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు ఈ స్థుతి మహిమలు నీకే చెల్లించదను జీవితాంతం ఘనమైన వీ నీ కార్యములు నాయడలా స్థిరమైన వీ నీ ఆలోచనలు నాయసయ్యా ఘనమైన వీని కార్యములు నాయడలా స్థిరమైన వీని ఆలోచనలు నాయసయ్యా నీ కృపతప్ప వేరొకటి లేదయ్యా నీ మనస్సులో నేనుంటే చాలయ్యా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృపన్న ఎడలా చాలు నంటివి నీ కృపత పేరొకటి లేదయ్యా నీ మనస్సులో నేను ంటె చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడల చాలునంటివి నీ అర చేతిలో నన్ను చెక్కుంటేవి నాకే నీ కొదువా ఈ స్థుతి మహిమలు నీకే చెల్లించదను జీవితాంతము ఘనమైన వీని కార్యములు నాయడల. స్థిరమైన వి ఆలోచనలు నా ఏస్తయా ఘనమైన వీని కార్యములు నాయడలా స్థిరమైన వీని ఆలోచనలు నా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తులర్పించదను అన్ని కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తులర్పించదను అన్ని అనుదినము నీ అనుగ్రహమే నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నా ఏ స్థయ్యా అల్లు ప్రైజ్ లో ఆడు నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుధనామ మునకు సాధాస్తుతులను చెల్లించు మా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా క్షమించును పాపములను కుదుర్చునుని రోగములను క్షమించును పాపములను కుదుర్చునుని రోగములను డు నుండిని ప్రాణమును రక్షించి కరుణాకిరీటముదయ చేయును కిడునుండిని ప్రాణమును రక్షించి కరుణాకిరీటముదయ చేయును నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా పడమాటికి తూర్పెంత దూరమో పాపములన్నీయు దూరపరచేను పడమాటికి తూర్పెంత దూరమో పాపములన్నీయు దూరపరచేను తండ్రి తన తనయులపై జాలి పడినట్లు భక్తుల ఎడలా జాలి పడును తండ్రి తన తనయులపై జాలిపడునట్లు ఎడల ఎడలా జాలిపడును నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా నిన్ను మేలులతో తృప్తి పరచున్ నీ అవ్వనాము నూతన పరచును నిన్ను మేలులతో తృప్తి పరచున్ నీ అవ్వనాము నూతన పరచును బాధితులకు బహున్యాయము తీర్చు ఏహో ఎంతో దయాళుడు ధితులకు బహున్యాయము తీర్చు ఏహో ఎంతో దయాలుడు నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా మనము నిర్మింపబడిన రీతి మంటి వరామని ప్రభు ఇరుగును మనము నిర్మింపబడిన రీతి మంటి వరామని ప్రభు ఎరుగును గడ్డి పల్ గడ్డి పువ్వు వలెనున్నది మన బ్రతుకు గాలి విచగా దియగిరి పోవు గడ్డి పువ్వు వలెనున్నది గాలి విచగా దియగిరి నా ప్రాణమా నా ప్రాణమా నా స్థిర పరచేతన సింహాసనము సర్వాలోకమును ఏ లోచుండే స్థిరపరచేతన సింహాసనము సర్వ లోకమును ఏలుచుండే నీ ఆజ్ఞలను పాలించేదము నా ప్రాణమా ప్రభు నీ ఆజ్ఞలను పాలించేదము నా ప్రాణమా ప్రభు స్థుతించుమా నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సాధాస్తుతులను చెల్లించుమా ఆయన పరిశుద్ధ నామమునకు సాధాస్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ప్రైజ్ అందరికి ప్రార్థన చేసుకుం తండ్రి ఇస్తూ ప్రభానికి వంద నాలుగు రోజు పరిశుభ్ర తండ్రి నా ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా నా తండ్రి నీకే వంద నాలుగు రోజున ఏసు ప్రభా ఈ లోకంలో మేము ఎలా నా తండ్రి నీ వాక్యం చేత మాట్లాడి ఏసు ప్రభానికే వందనాల రోజ పరిశుద్ధుడానికి సూత్రం తండ్రి నా ఆరు గలాతీయుల రాసిన పత్రికలో ఆరుల ఒకటి రెండమ్మా సహోదరులార మా గలాతి గలాతీయులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో ఒకటో వచనము రెండో వచనమ్మా నేను చదువుతున్నా ఓకే అది మిమ్మల్ని అడుగుదామని చదవాలా లేదా మీరు చదువుతారని అడుగుదాము నేను చదువుతాను నేను చదువుతాను సహోదరులారా ఒకడు ఏ తప్పిదం ఏ చిక్కుకొని నేడలా ఆత్మ సంబంధులైన వీళ్ళు ప్రతివాడు వాడు తాను అని తన విషయమై చూచుకొనుతూ స్వాతికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలెను ఒకని భారములను భరించి ఇలాగూ క్రీస్తు నియమను పూర్తిగా పూర్తిగా నెరవేర్చి పూర్తిగా నెరవేర్చడి అయితే ఇక్కడ పౌలు భక్తుడు గలతి సంఘంకు రాస్తున్నాడు అనమాట ఏమని సహోదరులార ఒకడు ఏ తప్పిదంలోనయనను చిక్కుకొనే ఎడలా ఆత్మ బంధువులైన మీలో ప్రతి వాడు తాని తాను శోధింపబడులేమో అని తన విషయమై చూసుకోను స్వాతికమైన మనసుతో అట్టివాణిని మంచి దారికి తీసుకొని రావాలండి అయితే ఇక్కడ పౌర ఏం చెప్తున్నంటే గలతి సంఘంకు ఒక్కడు ఏ తప్పిదంలోనైనాను చిక్కుకొని నెడల ఒక్కడు అంటే ఎవరు ఒక్కడంటే మనం దేవుని బిడ్డలం దేవుని బిడ్డలలో ఎవరన్నా ఏదన్నా ఒక చిన్న తప్పిదంలో చిక్కుకొని వెడాల మనం ఏం ఏం చేయాలా ఆత్మ సంబంధమైన మనం ఏం చేయాలా అట్టివాణిని మనం ఏం చేయాలా స్వాతికమైన మనసుతో అట్టివాణిని మంచి దారికి తీసుకొని రావాలం ఇప్పుడు ఈ ఈ రోజుల్లో ఎట్లుందంటే సంఘాలలో సంఘాలలో దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే ఎవరైనా కొంచెం మంచిగా ప్రారం చేయకపోయినా వాక్యం చెప్పకపోయినా వాక్యంలో లోతుల లేకపోయినా కూడా అట్టి గురించి డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి అయితే ఇక్కడ పౌరు భక్తుడు ఏం చెప్తుందంటే అట్టి ఏంది ఏం చేయాలంట ఒక దారికి మనం తీసుకురా మంచి మనసుతో స్వాతికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలను అంటే అట్లు అంటే సేవలో కూడా వాళ్ళు ఇంకా ఆత్మలోతులో ఎదుగకుండొచ్చు ఇంకా ప్రార్థనలో ఎదుగకుండొచ్చు ఇంకా సేవలో ఎదుగకుండొచ్చు అయితే ఇక్కడ దేవుడు ఏమంట ఇక్కడ ఏమంటుండంటే పౌరు భక్తుడు అట్టి మనం ఏం చేయాల మంచి మనసుతో ఇంకా ఆత్మ లోతులను వాళ్ళ నడిపించి వాళ్ళ గురించి ప్రార్థన చేసి వాళ్ళ వాళ్ళని ఇంకా సేవలో నడిపించాలి ఆ దేవుడు ఏమంటుండంటే సర్వ సృష్టికి సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా మార్చమని చెప్తున్నాం మన గురి ఏంది అదే మన గురి అయితే ఈ రోజుల్లో సంఘంలో ఏం చేస్తారంటే ప్రతి ప్రతి వాళ్ళ గురించి డిస్కషన్ ఉంటది నేను విన్నాను చాలా మట్టుకు విన్నాను చాలా వేరు వేరు సంఘాలలో కూడా చెప్తుండగా నేను విన్నాను ఈ ఈ విషయం అట్టి వాళ్ళ గురించి మనం ఏం చేయాలా డిస్కషన్ చేయకుండా వాళ్ళని మనం ఏం చేయాలా శిష్యులుగా చేయాల వాళ్ళని శిష్యులుగా చేసి వాళ్ళని మంచి దారికి నట్టు ఒకవేళ వాళ్ళు తప్పిదం చేసి ఉండాల తప్పిదం చేసి ఉండాలా దేవుల్లో ఎదగకుండా దేవుని వాక్యం బోధించకుండా దేవుని గురించి తెలవకుండా మనం మనం ఏం చేయాలా అట్టి వాళ్ళని శిష్యులుగా మార్చాల ఇక్కడ దేవుడు ఏమంటుడు వంద గొర్రెలలో ఒక్క గొర్రె తప్పిపోతే కూడా ఏసుప్రభు ఏం చేస్తాడు ఆ గొర్రెని వెతికి వెతికి వెతికి తన వైపు తిప్పుకుంటాడు అట్లనే మనం మనం ఏం చేయాలంటే అట్లాంటి ప్రార్థనలు ఎదగనోళ్లను దేవుణ్ణి తెలుసుకోనోళ్లను కూడా మనం ఏం చేయాల మంచి మనసుతో స్వాతికమైన మనసుతోటి అట్టి వాణి అట్టి దారికి తీసుకురావాలను మంచి దారికి తీసుకురావాలను ఇక్కడ ఏమంటుడు రావాలా మంచి దారికి తీసుకురావాలంటే దేవుణ్ణిలో నడిపేయాల వాళ్ళని వాళ్ళ గురించి డిస్కషన్ చేయకుండా వాళ్ళ గురించి ప్రార్థన చేసి దేవా మా గురి ఇదే ప్రభా మేము అనేకులను నీ వైపు మరలించాల అనేకులను నీ వైపు మంచి మరలించాలా అనేక నశించిపోతున్న ఆత్మలను రక్షణలో నడిపించడానికి సేవకులు కొదువై ఉన్నారు మనం పాట కూడా పాడతాం సేవకులు కొద్దు ఉన్నారని చెప్పి అయితే దేవు ఇక్కడ ఏం ఏం చేయాల మనము అట్టి వారిని మంచి మనసు తోటి దారికి తీసుకురావాలను కొందరు ఏం చేస్తారంటే కొందరు అట్టి వాళ్ళు కొంచెం వాక్యం చెప్పే వాళ్ళు కొంచెం పేదగా ఉంటారు కొంచెము వాళ్ళు ఎట్లను ఉన్నా కూడా మనం ఏంటో కొందరు ఏం చేస్తారంటే అరే ఈయన వాక్యంకు పనికిరాడు ఈయన ప్రార్థనకు పనికిరాడు చాలా మట్టుకు నేను చాలా మంది నోరులను నేను వినున్నాను అట్లాంటోళ్ళని దూరం కూడా పెట్టేస్తారు అట్లాంటోళ్ళని ప్రార్థనకు కూడా పిలివరు దేవ రాను రా అని కూడా పిలువరు నేను విన్నాను ఇట్లాంటివి చాలా అయితే ఇక్కడ పౌరు భక్తుడు ఆ గలతీ సంఘంకు చెప్తున్నాడు ఏం చెప్తున్నట్టే స్వాతికమైన మనసుతో అతివాణిని మంచి దారికి తీసుకొని రావలను అని ఇక్కడ చెప్తున్నాడు ఒకని భారం భరించి ఇక్కడ ఏమంటుడు మళ్ళీ ఏమంటుడు ఒకని భరించి ఇలాగూ క్రీస్ నియమంను పూర్తిగా నెరవేర్చవలను ఏమంటుడు ఇలాంటిది మనము పూర్తిగా నెరవేర్చాలంట అయితే ఇక్కడ ఇంకో దా దాంట్లోనే గలాతుల్లో ఆరో అధ్యాయంలో ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది తొమ్మిది పది మనము తొమ్మిది తొమ్మిది నుంచి అర్థం తొమ్మిది మనము మేలు చేయట ఎందు విసుక మనము అలయక మేలు చేసిద్దమని తగిన కాలమందు పంట కోతము కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదము ఇక్కడ ఏమంటుడు భక్తుడు మనము మేలు చేయట ఎందు విస్తక అంటే ఇప్పుడు మనము అలయక మేలు చేసి తగిన కాల పంటను కోతం అయితే ఇక్కడ ఏమ ఇక్కడ ఏమంటుడు మనము అలయ్యక మేలు చేయాలా వెతుక మేలు చేయాలా మేలు చేయాలంటే నాకు ఒకటి గుర్తొస్తుంది మా హస్బెండ్ కు కరోనా వచ్చినప్పుడు మా ఇంటి పక్క నుంచి మా ఇంటి బాకెట్ నుంచి కూడా ఎవరు పోలే నాకు నాకు బయటికి పోయి సామాన్లు తీసుకారానికి కూడా నాతో కాలే ఇంట్లో బియ్యం కూడా లేకుండా నాకు అయితే నేను నేను మనుషులు ఇట్లనే బాధపడకుండా ప్రార్థన చేసుకునే ఉన్నాను అయితే ఒక బ్రదర్ ఏం చేసిండే నేను పేరు చెప్పాను కానీ ఆ బ్రదర్ కు తెలుసు ఆ బ్రదర్ ఈ గ్రూప్ లో కూడా ఉన్నాడు ఆ బ్రదర్ ఏం చేసిండంటే పోయి బియ్యము అన్ని సౌదలు తెచ్చించిండు డబ్బులు మాత్రం ఇచ్చినా అన్ని సౌదలు తెచ్చించిండు నాకు బయటికి పోనీకి నాతో చేత కాదని చెప్పి అయితే ఇక్కడ ఇక్కడ ఏమంటుండు మనము మేలు చేయట ఎందు మనము విస్తొక ఉండాలంట మనము అలేక మేలు అని తగిన కాలం అందు ఒకరికి మేలు చేసే దేవుడు తప్పకుండా ఆ మేలుకు తగిన ప్రతిఫలము మనకు కంపల్సరీ దేవుడు ఇస్తాడంట అయితే ద్విత్యోపదేశ కాండంలో పదకొండు ఇరవై ఆరు ఇరవై ఏడు నేను నేడు నేను మీ ఎదుట దీవిరలు శాపనమును పెట్టుతున్నాను నేడు నేను మీ కాజ్ఞ మీ దేవుడైన యోవ ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు మీరు మీ దేవుడైన యహోవ ఆజ్ఞలను వినక నేడు మీకు మార్గమును విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగు ఏమంటుందంటే చూడు నేను నేడు నేను మీకు మీ ఎదుట దీవెనయు శాపము పెట్టుతున్నాను నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యహో ఆజ్ఞలను మీరు విని నెడల దీవెనయు మీరు మీ దేవుడైన యహో ఆజ్ఞలను వినక అయితే దేవుడు ఏమంటుడు దేవుడు ఏమంటుండంటే ప్రపంచంలో పాపము దీవెన మన చేతులనే దేవుడు పెడుతుండంటాపము దీవెన రెండు మన చేతుల్నే పెడుతు దేవుడు ఏమంటుండంటే నీకు ఏది కావాలన్నా అది కోరుకో పాపం కావాలన్నా దీవెన కావాలన్నా దీవన కావాలంటే ఇప్పుడు మనము మార్కెట్ పోతా ఉంచాం ఒక చిన్న ఎగ్జాంపుల్ మార్కెట్ పోతాము వెజిటేబుల్స్ కొనాలనుకోతాం ఉదాహరణకు టమాటాలు కొనాలనుకుతున్నాం అన్ల చెడ్డయ్యి మంచివి రెండు ఉంటాయి చెడ్డవి ఉంటాయి మంచి ఉంటాయి అయితే మనం ఏం చేస్తామంటే మంచే ఎరుకుంటాం చెడ్డయ్యి విడిచిపెడతాం అయితే ఇక్కడ ఏమంటుందంటే మనం మంచి అంటే మన క్రియలు మన క్రియలు మంచివైతే మనకి ఏమొస్తాయి అంట దీవన క్రియలు అన్ని అనుకోవచ్చు ఉదాహరణకు మన ప్రార్థన అనుకోవచ్చు ఆత్మ పొందుకోవడం వాక్యం చదువు ధ్యానించడం అనవచ్చు ఇవన్నిట్లో మనం ఉంటే దేవుడు ఏం చేస్తాడంట మనకు దీవన ఇస్తాడంట అట్లా లేని అట్లా లేని మన దేవుని బిడ్డలు ఖచ్చితంగా దీవన వైపే ఉంటాం శాపం వైపే శాపన భక్తి వస్తుంది భక్తి అట్లాంటి వాళ్ళని మనము దేవుణ్ణిలో నడిపియాల ఇంకో వాక్యం చూడాలి మొదటి తిమోతి ఆరుల పన్నెండు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టుము దాన్ని పొందుటకు నీవు పిలవబడి అనేక సాక్షుల మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి ఆరుల పన్నెండు కలుగుతారు ఇక్కడ ఆరుల పన్నెండు ఏం చెప్తుందంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరుడుము పోరాడము నిత్య దాన్ని పొందుటకు నీవు పిలువబడిన అనేక సాక్షులు మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటు ఇక్కడ దేవుడు ఇక్కడ ఏమంటుండే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము మనం పోరాడాల మంచి పోరాటం అంటే ఏంది కదా నాకైతే తనకి అర్థమవుతలేదు మంచి పోరాటం అంటే ఏంటి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము నిత్య జీవం చేపట్టును దాని పొందుటకు నీవు పిలువబడిన అనేక సాక్షులు మంచి ఒప్పుకోలు ఒప్పుకోండి అయితే నిత్య జీవము మనం నిత్య పొందాలంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము మనము పోరాడాలని ఇక్కడ పౌలు భక్తుడు తిమోతి చెప్తున్నానమాట అయితే అయితే మనం ఏం చేయాలా విశ్వాస నిత్య జీవము చేపట్టడానికి నిత్య జీవం అనంటే మనం దేవుని రాజ్యంలో దేవుని రాకడ కొరకు మనము సిద్ధపడుతున్నాం కాబట్టి దానికోసం మంచి పోరాటం పో పోరాడితే మనం అనేకులకు సాక్షులుగా ఉంటాము సాక్షులుగా ఉంటామంటే ఇప్పుడు నాదే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి అసలు డాక్టర్ నేను బ్రతకను అని అన్నాడు చనిపోతాను అన్నాడు ఆ తర్వాత దేవుడు నన్ను బ్రతికించినాక కూడా మల్ల సైతాను మల్ల నాకు వామిటింగ్ ఎక్కిలు పెట్టింది ఒక నెల దాకా ఏం తినకుంటుంటుంది కానీ దేవుడు ఏం చేసిండు నన్ను సాక్షిగా నిలబెట్టిండు అందరు ఈ ఈ ఏరియాలో కూడా నన్ను సాక్షిగా నిలబెట్టిండు అందరు అను అనుకున్నారు ఇట్లా అయిపోతుంది ఏమైపోతుంది ఏమైపోతుంది అన్నారు కానీ దేవుడు ఏం చేసిండే సాక్షిగా నిలబెట్టిండు ఇక్కడ ఏమంటుండు అనేక సాక్షులు మంచి ఒప్పుకోలు అయితే దేవుడు ఏం చేసిండో మనం మంచి సాక్షిగా మన అందరినీ నిలబెట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సాక్ష్యం ఉంది కాబట్టి దేవుడు ప్రతి విషయంలో ప్రతి బిడ్డకు మంచి సాక్ష్యంలో నిలబెట్టిండు ఇంకో వాక్యం చూసుకోండి బ్రదర్ తిమోతిలో రెండులో ఒకటి బ్రదర్ మొదటి తిమోతి రెండులో ఒకటి మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మను మనుషులందరి కొరకు మన్ మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనములు ప్రార్థనలు యోచనలు కృతజ్ఞతాస్తులు చేయవలనని హెచ్చరించుతున్నారు ఇక్కడ ఏమంటుండో సంపూర్ణమైన భక్తితో సంపూర్ణమైన భక్తితో అంటే మనం మొత్తం దేవుణంలో లీనమై ఆయన ఆయన సంపూర్ణ భక్తితో అంటే కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తుంటే కూడా మనము అంత లీనమై దేవుణ్ణ ఆత్మ పొందుకొని కొన్నిసార్లు మనం ప్రార్థన చేయము కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటేనే మనకు అనేక కష్టాలు బాధలు మనకు గుర్తొస్తా ఉంటాయి అయితే ఇక్కడ ఏమంటుండంటే తిమ్మూర్తికి రాసిండు పౌర్ణ భక్తుడు మనము సంపూర్ణ భక్తితో మన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము ఏమంటుండో నెమ్మదిగాను సుకంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యం ముఖ్యముగా మనుషుల కొరకు మనుషుల కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు మనం వాళ్ళ గురించి ఏం చేయాలంట ప్రార్థనలు యోచనలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలనని హెచ్చరిస్తున్నాడు అయితే మనం ఏం చేయాలంట వాళ్ళ గురించి ప్రార్థన చేయాలా మన గురించి కూడా మనము ప్రార్థన చేసి దేవుని వాక్యనుసారంగా మనము జీవించాల అయితే ఇప్పుడు నేను క్రిస్టియన్ స్కూల్లోనే చదివిన అయితే అక్కడ క్రిస్టియన్ స్కూల్ పక్కకే చర్చ్ ఉంది అక్కడ ఏముందంటే అక్కడ గూడ మీద పెద్దగా రాసింది ప్రయాసిపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని కలగజీస్తున్నాను అని ఉన్నారు ఎప్పుడు పోయే పోయేటప్పుడంతా నేను ఆ వాక్యం చదువుకుంటేనే స్కూల్ లోపలికి వెళ్ళేదాన్ని వెళ్ళేదాన్ని కానీ ఈ వాక్యం గ్రహించకపోయేదాన్ని అరే వాళ్ళు హిందూస్ హిందూస్ వాళ్ళ కృష్ణన్ వాళ్ళు పోతున్నారు వాళ్ళకే వాళ్ళ భార్య వాళ్ళ దేవుడు తీసేస్తాడు మన భారాన్ని మన దేవుడు తీసేస్తాడని నేను అనుకునేదాన్ని అయితే ఎప్పుడైతే దేవుణంలో వచ్చినానో వచ్చిన తర్వాత నాకు ఒక వాక్యం అక్కడ అర్థమైంది సమ ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులార అక్కడ ఏముంది సమస్త జనులారా అని ఉంది అంటే అక్కడ ఏమొస్తుందంటే అందరు గురించి దేవుడు దేవుడు చెప్తుండ వాక్యం గురించి అప్పుడు నాకు అర్థమైంది అప్పుడు అర్థమయ్యి బాగా దేవుణ్ణిలో ప్రార్థన చేసేదాన్ని స్టార్టింగ్ అప్పుడు ప్రార్థనలో అప్పుడు ఎక్కువ ఇప్పుడు కొంచెం తక్కువైంది కానీ మీరందరూ ప్రార్థన చేయండి నేను ఎక్కువ ప్రార్థనలో ఉండాలా వాక్యంలో ఉండాలా అప్పుడు అప్పుడు అర్థమైంది నాకు అప్పుడు అర్థమైన తర్వాత తర్వాత వాక్యం చదువుతా ఉంటే అప్పుడు కీర్తన గ్రంథంలో కూడా ఆయనతో సావాసం చేసినాడల్లా మీకు సమాధానము అలాగనే మేలు కలిగింది అనే వాక్యం కూడా ఆవాసం అంటే ఏంది అని కూడా నాకు తెలియదు తర్వాత చర్చిలో పోయిన తర్వాత అప్పుడు వాళ్ళు చెప్పింది ఆవాసం అంటే దేవుణ్ణిలో గడపాలా దేవుని వాక్యం చదవాలా సేవ చేయాలా మళ్ళీ ఇద్దరు కొరకు ప్రార్థన భారం ప్రార్థన చేయాలని అట్లా చెప్పింది అనమాట చెప్తే అప్పుడు నాకు అర్థమైంది కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఎన్నిసార్లు చదివినా కూడా ఆ వాక్యం మనకు అర్థం కాదు అయితే ఇక్కడ ఇంకో వాక్యం తీసుకోండి భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఇందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమెత్తురు యహోవ ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు ఆయన శపించిన వారు నిర్మూలమగుతుంది అయితే భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఇందరు నీతి మంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తరు యహోవ ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వసంత్రించుకోనుడు ఆయన చెప్పించిన వారు నిర్మల్మ ఇక్కడ ఏమంటుడు భక్తిహీనుల్లో అప్పు చేసి తీర్చక ఇందురు ఏమంటుడు భక్తిహీనుల్లో అప్పు చేసి తీర్చక ఉందరు నేను ఈ దేవుణ్ణ లేనప్పుడు మాకు మస్తు తప్పులు అసలు మాకు తిన్న తిండి కూడా ఉండకపోతున్నాయి అయితే ఇప్పుడు ఇప్పుడు దేవుడు ఏమంటే ఆ వాక్యం కరెక్టు భక్తిహీనులు అప్పు చేసి తీర్చకే ఉందరు దేవుని వాక్యానుసారంగా మనం లోతుల పోతే నిజమే అది నీతి మంతులు దాక్షణ్యం కలిగి ధర్మం ఇత్తరు నీతి మంతులు ఎట్లుంటారంట దాక్షణ్యము కలిగి భూమిని స్వతంత్రించుకుందరు అయితే ఇప్పుడు ఈ ఈ వాక్యం ఇట్లా చెప్తుంది కదా అయితే మనలో కొంతమందికి దేవుని బిడ్డలు కూడా కొంతమంది ఉన్నారు ఎంత చేసినా కూడా సరిపోకుండా బరకత్ తీకుంటుండ అయితే దీన్ని మనము దీంట్లో యశ్యా గ్రంథంలో ఫిఫ్టీ నైన్ వన్లా చదండి బ్రదర్ రక్షింపక నేరకా ఉండినట్లు యహోవ అస్తము కురుచు కాలేదు విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును వచ్చను వచ్చను ఇక్కడే ఇక్కడ ఏమంటున్న కీర్తన గ్రంథంలో నీతి మంతులు దాక్షణం కలిగి ధర్మం ఇత్తరు కానీ కొందరులో కొందరు దేవుని బిడ్డలే మంచిగా లోతుల ఆత్మ లోతుల సత్యంలో ఉన్నాం కూడా వాళ్ళకి ఏముందంట నీతి వాళ్ళకి ఏముందంట ఆ యొక్క కృప లేదు ఆ ఆశీర్వాదం లేదు అయితే దాన్ని బట్టి ఇక్కడ ఏషియా గ్రంథంలో దేవుడు ఏమంటుండంటే రక్షింప నేరకుండునట్లు యోహో అస్తము కుర్చ మన దేవుని యొక్క అస్తము మనల్ని దీవించడానికి ఎప్పుడు కుర్చ చిన్న కాలే విననేరకు ఆయన చెవులు మందం కాలేదు మనం ప్రార్థన చేస్తున్న మన ప్రార్థన వినకుంటుండడానికి ఆయన చెవులు మందం మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చింది ఏమంటుండో మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డం గాచును. దోషములు అంటే ఏ రకమైన దోషములు ఉండొచ్చు చెప్పండి బ్రదర్ ఎవరన్నా అయితే దోషములు అంటే అనేక రకాలు ఉంటది దేవుళ్ళు ఉండకపోవడం వాక్యం చదవకపోవడము సేవకు పిలిస్తే ఇవన్నీ ఉంటది అయితే దేవుడు ఏమంటుండు మన మనం మనకు ఆశీర్వాదం రాకుండా ఏమంటుండు మీ పాపములు ఆయన ముఖమునకు మీకును మరుగుపరిచేను గనుక ఆయన ఆలకింపకున్నాడు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చను మీ పాపములు మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను గనుక ఆయన ఆలకింపకును ఎవరైనా సరే నేనైనా సరే ఇంకెవరైనా సరే దేవుడు ఏమంటుండే అటువంటి ఆశీర్వాదం మనం రాకుండా మన పాపములు మన దోషములే దేవునికి అడ్డంగా వస్తుంది కాబట్టి దేవుడు బాలకింపక ఉన్నాడు అని చెప్తున్నాడు చెప్తున్నాడు బ్రదర్ ఇంకా ఇంకోటి వాక్యం చూసుకోండి బ్రదర్ యోహోశువా మూడులా ఏడు అప్పుడు యహోవా యహోశువాతో ఇట్ల నేను నేను మోసేకు తోడైండినట్లు నీకును తోడయ్యుందునని ఇస్రాయలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు చెప్పండి బ్రదర్ మీరు చదవండి నేను చెప్తాను అప్పుడు యహోష్వాత ఇట్లా నేను నేను తోడై ఉండునట్లు మీకును తోడై ఉందినని అయితే ఇక్కడ ఏమంటుండో మీ యహోష్ తోడై ఉన్నట్లు నేను మీకును తోడై ఉంటాను అని చెప్తున్నాడు ఇస్రాయలు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను మొదలు పెట్టిన ఇజ్రాయేల్ ఎదుట నేను మిమ్మల్ని గొప్ప చేయటకు మొదలు పెట్టి అప్పుడు యోహవా యోహోశోతో ఇట్లా నేను మోషేకు మోషకు నీకును తోడై ఉండును ఇక్కడ ఏం చెప్తున్నాను దేవుడు ఏమంటున్నంటే యోహోశోకు యోహతో ఇట్లా నేను నేను మోసకు తోడై ఉండున్నట్లు నీకును తోడై ఉందనని ఇజ్రాయేల్ అందరూ నేను వారి కనులు నిన్ను గొప్ప చేయి మొదలు పెట్టేదను అయితే యోషతో ఏమంటున్నాంటే మోసకు నేను ఎట్లా తోడున్నానో నీ కూడా తోడై ఉండి అంటే ఇజ్రాయల్ అంటే దేవుని బిడ్డలు ఎరుగునట్లు నేను వారి కనులు నిన్ను గొప్ప చేయ మొదలు అయితే దేవుడు ఏమంటుండో మనల్ని గొప్ప చేస్తాడంట అయితే ఇక్కడ లూకాసు వార్తలో కూడా ఏముందంటే లూకాసువార్త విస్తృక ప్రార్థన అది మీకు తెలిసినదే లూకాసువార్త న్యా అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఒక విధవరాలకు న్యాయం తీర్చుకుంటుంటే దేవుడు ఒకసారి అది చూడండి బ్రదర్ లూకాసు వార్త పద్దెనిమిది ఎన్నో వచ్చిన పద్దెనిమిదిలా సాటిస్తాగండి ప్రదర్ వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలినటుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఆ దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను ఆ పట్టణములో ఒక విధవరాలను ఉండెను ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చిన ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయేను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విదవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకునేను మరియు ప్రభు విట్లను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మరుపెట్టుకుని వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చను వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనిషి కుమార్ వచ్చినప్పుడు దేవుడు తాను ఏర్పరుచుకునిన వారు దివారాత్రులు గురించి మెరు వారికి న్యాయం తీర్చడా ఇక్కడ ఏమంటు విసుక ప్రార్థన చేయడం గురించి ఉపమానము వేసు ప్రభు చెప్పిననమాట అయితే అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి విధవరాలకు ఒకరోజు న్యాయం తీర్చిండు మనం దివారాత్రులు ఆయన గురించి మొరపెడుతున్నాం కాబట్టి దేవుడు తప్పకుండా దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టు విండగా వారికి న్యాయం తీర్చడా అయితే ఇక్కడ ఏమంటుండే దేవుడు దివారాత్రులు మనం అందరం మొర మన గురించి ఇతరుల గురించి దేశం గురించి మనం మూర కాబట్టి దేవుడు తప్పకుండా మనకు న్యాయం తీరుస్తాడు న్యాయం తీరుస్తాడంటే కష్టాల్లో కానీ బాధల్లో కానీ అప్పుల్లో కానీ దేవుడు ప్రతి దాంట్లో దేవుడు మనకు కార్యం చేస్తాడు మనం ఎట్లుండాలా విసుకుంటా ప్రార్థన చేయాలా ఇంకోటి మన మన దేవు మనతో పోరాడుతున్నది ఏంటంటే అంధకార శక్తులు దేవుణంలో మనం ఎదుగుకుంటా సైతాన్ శక్తులు సైతాన్ శక్తులు అంధకార శక్తులు ఇవన్నీ మనతోని ప్రతిరోజు పోరాడుతనే ఉంటది ఆ పోరాటంలా మనం విస్తకుండా ప్రార్థన చేస్తే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు మనము ధర్మం ధర్మం దేవుడు మనల్ని పెడతాడు అప్పు ఇచ్చే వారిగా పెడతాడు దేవుడు మనల్ని కాబట్టి మనం ఎట్లా ఉండాలా విస్తుకుంటా ప్రార్థన చేయాలా ఇంకోటి దేవుని వైపు మళ్లించాలా ఇంకోటి మనం ఏం చేయాలి దేవుడు ఎట్లా చేసిండో వంద వంద గొర్రెల నుంచి ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రెని వెతికి వెతికి దేవుడు ఎట్లా రక్షించిండో ప్రతి నశించిపోతున్న ఆత్మలను కూడా మనం రక్షణలో నడిపియాల మరి ఇంకొకటి మనము దేవుని బిడ్డలు కూడా విశ మరీ విశేషంగా మనము దేవుణ్ణిలో ఉన్న వాళ్ళని ఉండి పడిపోయిన వాళ్ళని తిరిగి లేపి వాళ్ళని దేవుళ్ళ నడిపించేది అది మరీ దేవుని యొక్క కృప వాళ్ళ కంపల్సరీగా ఉంటుంది అట్లాంటి వాళ్ళనే మనం ముందు దేవుని వైపు నడిపించాలి ఎందుకంటే ఈ బాధల వల్ల కష్టాల వల్ల మన చూస్తే కరోనా వచ్చినప్పుడు చాలా మంది వెనుకకుపోయింది చాలా మంది ప్రార్థనలో లేకుండా ఇదైపోయింది కాబట్టి అట్లాంటి నశించిపోతున్న వాళ్ళని అట్లా పడిపోయిన వాళ్ళని తిరిగి మనము దేవుని వైపు మళ్లించి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి తిరిగి వాళ్ళ అభిషేకం పొంది తిరిగి అనేక మంది దేవునిలో నడిపించడానికి మనము ప్రయత్నం చేయాలా దేవుడి చిన్న వాక్యం బ్రదర్ ఒక ముగ్గురు ప్రార్థించండి మనం అన్న ప్రార్థిస్తారు అలాగే కావ్య సిస్టర్ ప్రార్థిస్తారు నతానియల్ బ్రదర్ కూడా ప్రార్థిస్తారు పరిశుద్ధ బలుగుతాం మీకు వదనాన్ని ఇస్రాయల్ గొప్ప దేవ మీకే కృతజ్ఞత చేసేయ ఇంతవరకు మీరు మాతో అనేకమైన విషయాలు మాట్లాడాలి ప్రభావం అవును ప్రభా భక్తిహీనతల గురించి మీరు మాట్లాడినారు ప్రభ అవును దుష్టత్వం గురించి మాట్లాడనారు దోషం గురించి మాట్లాడినారు ప్రభా తీర్మానించుకోమన్నారు ఆశీర్వాదాలు కావాలన్నా శాపాలు కావాలన్నా అని ప్రభా కానీ ప్రభా ఈ మధ్యలో మీరు అక్కడ శిల్ల మీద బ్రయలాడి ప్రభా మా మీద శాపాన్ని తొలగించి పాపాన్ని తొలగించినైనా మాకు ఆశ్రయం తీసుకొచ్చినందుకు మీకు ఎంతో పొందడాన్ని జీవం తీసుకొచ్చినందుకు మీకెంతో పొందడాన్ని నేను ప్రతి ఒక్కరూ ఎంతగానో శృంగలకుండా వెళ్తుండగా ప్రతి దశల్లో మీరు మమ్మల్ని హత్తుకున్నారు ప్రభావం గాఢాంతకారాల్లో వీలకు వెళ్ళినను ఏ అపాయం మాకు వాటిరలేదు ప్రభావ అందులో నుంచి మీరు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళి మీకు వందనా కృతిజ్ఞతలు అర్పించుకుంటున్నాం యుగ యుగంలో మీకే మేము స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం సమస్త ఓ ప్రయోగం ఐక తన్మలి జ్ఞానంలో సమస్త తన్మలి జ్ఞానంలోకి మించిన మీలో మాకు ఉండదు ఈ లోకంలో లేదు కాబట్టి మీకు ఎంతో బాగున్నారు ముఖ్యంగా తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థనాంశంలో మీ సన్ని తీసుకొస్తుండగా తీర్చండి వారందరి పాపం క్షమించండి సత్యాలు కనిపించండి ఆశీర్వాలు దయచేయండి ఆటంకంగా ఉన్న ప్రతి చీకటి శక్తులు మీ సన్ని గద్దించండి ప్రతి ఒక్కరిని నేను మీ కొరకు సాక్షన్లు పెట్టుకోండి సమాధాన రోషం కలిగి పౌరుషం కలిగి మీ నీతి సత్యాన్ని ప్రకటించే పిడలుగా రాత్రి మని శిధ దండి మీకు లేదా సహాయపడం ప్రార్థించండి పరిశుద్ర అంశాలు ఏమన్నాయా బ్రదర్ మళ్ళీ స్కైపో అట్లా అని అంశాలు అంటే ఏం లేదు సిస్టర్ మామూలుగా చెప్పబడిన వాక్యం గురించి ప్రార్థించండి అలాగే రెగ్యులర్ చేస్తున్న ప్రార్థనాంశాలు కూడా చేయండి సిస్టర్ స్తోత్రం పరిశుద్ర మహిమల రాజ్యాన్ని కొందనాం ఎస్ రజానికి ఈ శుక్రీస్ రజానికి ఉందనంత ఇక్కడ నీ నాములు ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ మీరు ఉంటారు దేవా నీ నామ ఇక్కడ కూడినం దేవా దేవా మీరే ఆత్మకార్యం చెరిగించండి దేవా నీ నామానికి మహిమ తెచ్చుకుంది దేవా మరి మోసస్ బ్రదర్ ని ముట్టండి దేవా బుడగ మంచి ఆరోగ్యం దయించండి మరి ఇంకో కూడా ముట్టండి దేవా అబడ కూడా మీరు తోడై ఉండండి దేవా దేవానికి ఇస్తూ ఉదరం దేవా అబడని కృపలో భద్రపరచుకోండి దేవా దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి దేవా ముఖ్యంగా రేణుక సిస్టర్ కూడా ముట్టండి దేవా అబడ్డ కూడా మంచి దేవా మీరే ఆత్మకార్యం జరిగించింది సేవలో వాడుకోండి దేవాని కృపలో భద్రపరచుకోండి దేవానికి ఇస్తూ ఉదరం దేవా ఈ శ్రీ కృష్ణజానికి వందనాలు తండీ దేవ ప్రతి ఒక్క జవాబు దయించండి దేవానికి స్తోత్రం దేవా మరియు బ్రదర్స్ సిస్టర్స్ ని ముట్టని దేవా దేవాపుడు అందరినీ బలంగా వాడుకొని నీవే మీరే ఆత్మకార్యం జరిగించండి ముఖ్యంగా ఈశ్వరజానికి స్తోత్రం దేవ ఈసుకృష్ణానికి వందనా తండ్రి వాక్యం చెప్పేవాడిన సిస్టర్ ని ముట్టని దేవా ఈశ్వరజానికి స్తోత్రం దేవ శిరచాట్నం మరుగుపరచండి ఒక వాక్యం ఒక హృదయంలో నాటబడాలి దేవానికి ఇస్తూ దరం దేవ దాని ప్రకారం నడుచుకోవాలా దేవాని దేవానికిరం దేవా మీరే ఆత్మకార్యం చరించి దేవాని నామానికి మహిమ తెచ్చుకోమని యస్ క్రిస్తాం నడుచు నా తండ్రి ఆమెన్యము జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మంత్రం ఎందరో గిపోయినదేమో మళ్ళీ మా తను సజీవ లెక్కలు లెక్కించిన దేవా అందుకు బట్టిని కొందర మా తప్పులు మా పాపాలు మా శాపాలు మా రోగాలన్నీ స్థితిలో కడిగి వేసిన దేవా అందుకు మా తప్పులన్నీ క్షమించి ముఖ్యంగా ఈ లైవ్ దర్భమందరం కుటుంబంలోకి ఆజ్ఞాధమందేవాక్యమంత మా హుద్ధి మాటలు లేకపోతే ఒక పాపాలు క్షమించి ప్రతి ఒక్క ప్రే రిక్వెస్ట్ కూడా నయించిందిగా మరి ఇక్కడ కూడుకున్న ప్రతి కుటుంబానికి వర్త మనం అలా హృదయం మాట ప్రతి ఒక్క పాపాలు క్షమించి ప్రతి ఒక్క ఆయస్కారం ఇవి తీసుకుంది ఇవై సుప్రభ మేము ఏమైనా మాది కే దయాతో ఉంది సుప్రభ ఏదైనా తప్పులు ఉంటే మరి వాక్యం అందరూ చెప్పినారు మోజెస్ బ్రెడ్ వింటుంది ఇంకా ప్రతి ఒక్క అంశాన్ని నెరవేర్చండి మీకుందాం మరి ప్రతిరోజు వాక్యం ప్రతి కుటుంబం బాగుపడాలేవా ప్రతి ఒక్కటి నెరవేర్చండి సుప్రభ ఎవరి దేవుడిని ఆదరించేవనైనా సహాయం చేసే దేవుడు సమస్త మహిమ కలిగారు తండ్రి సుప్రభ మీకుందనండి దేవ మీరే ఆత్మకార్యం జరిగిన ఆత్మ దెయ్యం కాని పొలపతి పాపను క్షమించి సమస్త మహిమ ఘనత నీ నామాన్ని కలిగి మన నజరం ఏసునాం తెలియదు ప్రైజ్ లాడ్ సిస్టర్ మన ప్రభుత్వ ఏసు క్రీస్తు యొక్క కృప సమాధానం అవుతుంటూ మనందరికీ సదాకాలం తొడైండాకా ఆ మెన్ అందరికీ అందర్ ప్రైజ్ లాడ్ బ్రదర్